ఇప్పుడు నా కొడుకు నాకు ఈ పని చేసి పెడితే బాగుండను అది కామమా శోకమా అదే అదే అదే నా పిల్లనిచ్చిన మామూలుగారు ఉంటారు ఈ మామగారు నాకు కాళ్ళు కడిగి పిల్లనిచ్చాడు కదా కాళ్ళు కడిగి ఇప్పుడు కుడానికి పట్టుకుని చిన్న పిల్లడి లేకపోవడం పాతికలు పాతికలు గుండలేకపోయి ఎవరికైనా కుడా పట్టుకుని పిల్లనిచ్చి వెళ్ళి వెళ్ళి చెంది ఒకటి మొదలు కాలు కన్నా వెళ్లి జొమ్ముతో వెళ్ళగలం అన్ని జమ్ములో నీళ్లు పోసి కాలు వెళ్ళగి చేశాను కదా మొదటి ఏదైనా ఇస్తాడేమో అని మీరు కామని కలిగి అని అనుకోండి ఏమవుతుంది కామో విచేతనే మన ఏదైనా ఇవ్వగలమ్మా అమ్మా నేను కాలు వెళ్ళి పిల్లలు ఇచ్చాడు ఆయన ఆయన పొడిని తీర్చే అలవాటు ఉందనుకోండి ఒక వెళ్ళి పొడన డబ్బా తయారు చేసి ఆయన సిగరెట్లు దాడి అలవాటు ఉందనుకోండి ఒక వెళ్లితోటి సిగరెట్ కేసు వచ్చి మనం ఆయనకి ఇద్దాం ఆయనకి పట్టుపంజీ పెట్టుకుని అలవాటు ఉందనుకోండి ఒక కొత్త పట్టుపంజ కొట్టుకుని ఇద్దాం మనం ఇద్దాం అప్పుడు మీకు శోకం జరుగుతుందా అని తెలుసుకోవాలి ష్యం అంటే జీవితాన్ని అంత లోతుగా బోధించే స్థితిలో పోవట్లేదు తెలుసుకోవాలి అదే కదా కాబట్టి ఇతరులతో మనం వ్యవహరించేటప్పుడు మనం ఏమి సబ్జెస్ట్ చేయగలం ఇప్పుడు పని మనిషి అని ఒక అమ్మాయి అనుకుంది ఈ మధ్య ఇంట్లో సహాయం చేసే అమ్మాయి అన్నారు ఇంట్లో సహాయం చేసే అమ్మాయి నేను నేను దీన్ని అనుభవపూర్వకంగా చెప్తున్నా ఆ అమ్మాయి వచ్చినప్పుడు ఈ అమ్మాయి ఇప్పుడు ఎంత పని చేస్తుంది ఏం పని చేస్తుందని నేను పట్టించుకోవాలని కూడా ప్రశ్నించుకో నేను అక్కడ పుస్తకం చూసుకుంటూ స్వామి లే అంటున్నా ఒక చేసే ఆవిడ పులి చేస్తూ అంతా అయిపోతుంటే అయిపోయిందేమి చెప్పదు నేను బయట ఉండి నేనే నేను వెళ్ళి అయిపోయిందనే విషయం నిర్ధారణ చేస్తూ నేను వెళ్లి నా పిచ్చిలో కూర్చుంటాను అది ఎంత పని చేసింది ఏమి చేసిందని నేను చూడకూడదు ఇంకా వెళ్ళిపోయే ముందు స్వామీజీ వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు ఈ అమ్మాయిని మనం ఏం సేవ చేయాలి అని ఆలోచిస్తున్నా ఆలో నా దగ్గర వాళ్ళ తిప్పుడు ఉంటే స్వామి నాకు అరటి పళ్ళు మొత్తం చదివించున్నాను నాకు అది మాల్లి అతని పండుగ ఇచ్చి పండుగ ఓ రోజు అరటి పొళ్ళు ఉంటాయి ఏమి లేవు మాట లేటి పొడలు ఉంటాయి అరటి పళ్ళు ఉన్నాయి కదా స్వామి అంటే ఓహో అలాగే అరటిపండ్లు నీకు ఇష్టమైన అంటే కళ్ళు ఎక్కువ ఇష్టం కాదు అది నాకు ఇస్తే అనుకుంటున్నా ఏం చేయాలి సేవ అంటే ఇప్పుడు ఏమవుతుందో చూస్తున్నానండి అసలు మీకు మనస్సులో ఇప్పుడు ఈ లేడీస్ కొంతమంది అయినటువంటి వాళ్ళ ఎప్పుడు పరిమనుషులతో దెబ్బలాడుతూనే నేను చూసి చూసి ై నేను చూశాను బాగా మనుషులు చెప్తూ ఉంటాను ఎందుకంటే పని మనుషులతో నిలబడతాడు ఎందుకంటే వాళ్ళు సరిగ్గా సరిగ్గా చేయడమే ఇది ఒక మీరు గొప్ప సిద్ధాంతాన్ని నిలబెట్టారా వాళ్ళు కనుక సరిగ్గా పనిచేసే వాళ్ళు అయి ఉంటే సూపర్ పవర్ అయి ఉంది ఏ పని సరిగ్గా చేయడు అది భారతదేశం యొక్క రక్షణ మీరు అమెరికా వెళ్ళారనుకోండి పని మనిషి చాలా కన్స్ట్రక్టివ్ గా పనిచేస్తుంది కాబట్టి భారతదేశంలో పని సరిగ్గా చేయడం మెస్త్రీ ఇతకు మీద ఇతక సరిగ్గా పెట్టడం సిమెంట్ లో నీళ్లు కలిపేటప్పుడు సరిగ్గా కావడం ఏదో లైనా కలిపి నీళ్లు పోసిలైనా కలిపి పోస్తాడు గొడవ ఉంటే ఉంది లేకపోతే ఊళ్ళిపోసి పనిగా తిలుపుకోవాలి యువర్ లివింగ్ ఇన్ ఇండియా లేబింగ్ యువర్ ఆల్సో లైక్సెక్ట్ ఇన్సన్ రెస్పెక్ట్ కాబట్టి మనం డోంట్ కంప్లై డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ వాళ్ళు అలీదు చేయటం వాళ్ళకి చేయటం వాళ్ళు చేసిన పని వాళ్ళు చేసి వెళ్ళిపోతారు వాళ్ళ మనస్థితి సంతోషం కలిగినంత మటుకు వాళ్ళు చేసి వెళ్ళిపోతారు నిలుని మనం చేసుకోవటం మనకు ఆరోగ్యంగా కూడా ఉంటుంది తర్వాత వాళ్ళకి మనం చేసి సర్వేసే తప్ప వాళ్ళ నుంచి మనం పొందే సర్వేసుకుంటే అసలు ఆలోచన ఉంది ట్రై చేస్తూ ఉండండి ట్రై పని ట్రై చేయటం చేయక మీకు ఒక ఏరియాలో శోకం అనేది ఉండదు శ్లోకం అంటే లోకమైన ఒక తాపం ఉండదు అది పెర్మనెన్షితో మీరు ట్రై చేయండి ఆ తర్వాత పుత్రుడితో ట్రై చేయండి తర్వాత పౌత్రుడితో ట్రై చేయండి ఉంటే పౌత్రుడు పౌత్రుడని వెంటబడితే కూడా సమస్యలు వస్తాయి పౌత్రులతో చిన్నపిల్లలైనా మూడు నాలుగేళ్ళ వరకు పర్వాలేదు ఐదారు ఏళ్ళు ఇప్పుడు పిల్లలు చాలా స్మార్ట్ వాడు అయినా వెళ్ళి దాదాపు వచ్చి నా ఒళ్ళు కూర్చోబాయి మదర్ కి ఆ సీట్ సీట్లు అయితే కాబట్టి డోంట్ పుష్ ఎనీ పడుతుంటే మనం దూరం నుంచి చూసి ఆశీర్వదించేయడమే తప్ప వచ్చి నా ఒళ్ళు కూర్చోవాలనే ఈ పిచ్చి కూడా వద్దు అసలు కామన్ అనేది డోంట్ ప్రాజెక్ట్ ఎనీ డిజైర్ డోంట్ ప్రాజెక్ట్ ఎనీ డిజైర్ బికమ్ డిజైర్లెస్ అండ్ సీ వాట్ హ్యాపన్స్ మీకు దుఃఖం అంటే అయిపోతుంది యు నాట్ నో వాట్ ఇస్ కథ మీరు ఒక శాంతిలో ఉండిపోతారు అంచేత నేను శంకర్లో ఉంటున్నారు కామ శోక ఈ రెండు ఒకటే మంచిది shoka శబ్దానికి కామం అని అర్థం చేశారు తీర్ణ శోకాన్ని తీర్ణ కామాన్న అర్థం చేశారు లైల్గా మంచిదండి బాబు సంతోషం అర్థమైపోయారు ఇప్పుడు కామన్న గురించి అంటే శోకం నుంచి కామంలోకి వచ్చే మనం శోకశబ్దానికి అర్థం ఏం చేస్తాం ఇప్పుడు కామన గురించి చెప్పండి కామశ్వ కర్మ హేతు కామన ఉంది అది మిమ్మల్ని తిప్పుతుంది మీకైతే ఇదో ఈ పదం ఆ పదం ఏదో ఒక చేయిస్తుంది మిమ్మల్ని తిప్పుతుంది ముప్పటిప్పలు పెరుగుతుంది కామస్య కర్మ హేతు కర్మ ప్రవాహంలో మనిషి మీరు చూడని దేవుల్లో ఎలా ఉంటారు వక్ష్యతి ఈ కామము కామ కోరిక కామనే కర్మ హేతు అనే విషయాన్ని శృతి చెప్పబోతుంది బహుధారంద్రమే చెప్పబోతుంది ఏమని యథాకామో భవతి తత్క్రతుర్భవతి భవతి కర్మ కూరుతే వాడు మనిషి యథాకామహవతి ఎటువంటి కోరిక కలిగి ఉంటాడు తత్కరతురు భవతి అటువంటి సంకల్పములు కలవాడు అవుతుంటే సంకల్పం నీకు రాత్రి పడుకోబోయే ముందు కోరిక కోరికను పడుతున్నాడు అనుకోలేదు వద్దన్న లేవగానే ఏమి సంకల్పం పుడుతుంది ఆ కోరిక తీర్చిపోవడానికి సంకల్పం పడుతుంది ఆ సంకల్పమే కలుగుతుంది మరో సంకల్పం కలగదు ఆ సంకల్పమే కలుగుతుంది తత్కర్మ తత్కర్మ తత్కరతుర్భవతి ఏ సంకల్పం కలుగుతుందో ఆ కర్మని వాళ్ళు చేస్తారు ఎత్కరతం భవతి తత్కర్మ పూరుతాయి కాబట్టి కామం అన్నది శోకాపర పర్యాయం శోక శబ్దానికి సినామినది అది కర్మ హేతు అవుతుంది సంకల్పం మనస్సులో ఉంటుంది కామో కామన బుద్ధిర్ వాసన అనుగ్రహించి సమోతి క్రతుర్భవతికర్తుర్భవతి తత్కర్మ కంచేది అతీర్ణా యంత్వాగతం చే సకల కామనలను దాటివేసినాడు తనుకనే అనన్వాదం కర్మ ఉండదు ఇంకా కామన లేకపోతే కర్మ ఉండదు కర్మంతో వస్తే పుణ్యము పాపము రెండూ ఉంటాయి ఇప్పుడు కర్మయే లేదు కనుక పుణ్యంతో వెంట పుణ్యము వెంటబడదు పాపము వెంటబడదు అని చెప్పిన మాట ఎంతయూ బాగున్నది ఓకే శోకములను తరించినాడు దేవి శోకములు హృదయ హృదయ హృదయము యొక్క శోకములను దాటి వేస్తున్నాడు హృదయం అంటే ఏంటండి హృదయంకి కుండరి కాంస పిండ అది శంకర్లు ఉంది హృదయం అంటే ఒక ఆయన చెప్పారా తెలిసిన పద్మం ఉంటుంది దానికి పన్నెండు రేపులు ఉంటాయి పన్నెండు రేకులు ఉంటాయి ఎక్కడెక్కడ ఇక్కడ పద్మ ఉండడం నాలుగు పన్నెండు రేపులు ఉండడం ఆ రేకులు మీద ఓం ఐం క్లీం సౌ శ్రీం ముమ్ బుమ్ రుమ్ షుమ్ సుమ్ అని బియాక్షరములు రాసి ఉంటాయి అదే హృదయం ఎక్కడ మీరు ఇలా చేస్తే వీళ్ళందరూ సద్ధ వీళ్ళందరూ బుద్ధి కూడా అంత అవకాశం ఇస్తూ ఉంటారు ఒక ఆయన అలా చెప్తూ కూడా అలా ఉపాసన చేయమని అడుగుతాయి అని ఉపాసన సింపుల్ ఉపాసన చెప్తే వీళ్ళు కొడుతూ ఉంటాడు ఇలా చెప్పి ఉపాసన చేయాలంటే ఏ ఉపాసన చేస్తానండి ఓం శ్రీమాతలే నమ ఓం మహాసామ్రాజ్ఞే నమ ఓం చిద్రాంకిత ఏ నమ ఓం ఇలాగ పన్నాడు ఎప్పటికి ఈ ఉపాసనలు ఎప్పటికైనా అసలు మీరు గెట్టిప్పుతారా మీరు మనస్సు దేనికైతేనే ఒకదాని మీద నిలబడ్డం అనే మాట ఉంటుందా శంకరాచార్యుల దగ్గరికి వచ్చే అయ్యా హృదయం అంటే మాంస గుమ్ముద్ద ఇప్పుడు ఇంక మీరు తేలికైతే మీరు ఇంకా కష్టపడాల్సిందే మాంసపు ముద్ద అంటే ఒళ్ళంతా మాంసపు ముద్దే కదయా ఈ నువ్వు సర్గ రిపోతే ఏదో అంటే కుండరి కాంసపిండ పద్మ పద్మపు మొగ్గ తిరగేసిన పద్మపు మొగ్గను పోలి ఉండే మాంసపిండము అక్కడ ఉంటుంది బుద్ధలు బుద్ధి ఇక్కడ కాదు బుద్ధి ఇక్కడ ఉంటుంది ఏమంటే బుద్ధిలో ఏముంటుంది శోకం అవుతుంది కదా మీకు శోకం ఇక్కడ వస్తుంది ఎక్కడ వస్తుంది ఇక్కడే వస్తుంది శోకం ఓకే తత్ం అంతఃస్కరణం బుద్ధి హృదయానికి ఉచ్యత ఆ మాంస కండంలో ఉంటుంది ఏమంటే అంతఃకరణం లోపల ఉండే ఇంద్రియం ఆ ఇంద్రియంలో మళ్ళీ బుద్ధి మనస్సు అనే విభాగాలు మీరు పెట్టుకోవచ్చు ఏమండి దానికి బుద్ధి అని పేరు పెట్టండి ఇప్పుడు ఆ బుద్ధి దాన్ని హృదయము అని అంటున్నారు ఏమండి హృదయం అంటే మాంసప్రిణం కదా హృదయంలో ఉండే బుద్ధిని ఏమనాలి హృదయంలో ఉన్న బుద్ధి అనాలి అందుకని హృదయం అనేస్తాడేమిటి అంటే అదేం పర్వాలేదు మంచక్రోష హృదయంలో ఉంది కదా బుద్ధి బుద్ధి ఎక్కడుంది హృదయంలో ఉంది కాబట్టి బుద్ధికి హృదయము అని పేరు అలా కూడా ఉంటుందండి ఇప్పుడు గదిలో ఉన్నాడంటే వాడికి గది అని పేరా ఉంటుంది అలా ఉంటుంది ఇప్పుడు మంచి అస్క్రోశంతి అని ఒక ప్రయోగం మంచి క్రోశనముతో ఉంటున్నారు కదా మంచి అక్రోశంతి అని ప్రయోగము కదా మాంసములు గోళ పెడుతున్నది ఇప్పుడు హాస్పిటల్కి ఆ హాస్పిటల్లో మంచాల మీద ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఏ హాస్పిటల్ కు వెళ్ళాడంటే ఈ ఆర్థోపీడిక్ హాస్పిటల్ సెక్షన్ కు వెళ్ళాడు అక్కడ ఎవరు ఎముకలు విరిగిన వాళ్ళందరూ మంచాల మీద పనులుంటారు అలా ఎవరు వెంట వెంటనే వీడి ఎముకల్ని వాటిని సరిచేసి ఏమీ ఉండటం అలా పనులుంటారు ఎముకలు వెంటనే అది ఏం మరి ఏంటి హ్యూమన్ లా కంటే ఎవరు అనుకుంటున్నారు ఇదంతా భోగమే అనుకుంటారు చాలా భోగమేడు కాదు కెమికల్ని ఎలా పడుంటాయి వాడేమో అయ్యో కట్టుకో వేస్తారు కట్టువేసి వెళ్ళిపోతారు అక్కడి నుంచి వీళ్ళు అమ్మో అయ్యో కుర్రో ముతో ఈ నర్సులు తర్వాత డాక్టర్లు మిగతా స్టాఫ్ ఉంటారు వాళ్ళు ఏమో పిండిపోరు ఎందుకంటే గత ముప్పై ఏళ్ళ నుంచి వాళ్ళు అదే పెడుతున్నారు ఇప్పుడు కొత్తగా ఈ కుర్రోజు గుర్రోజు ఆగిపోతే ఆగిపోవు వీళ్ళందరూ ఏడవడం మానేసి చక్కగా అందరూ నవ్వుతూ ఉండాలండి అది మాట ఎవడూ పట్టించుకోరు అప్పుడు వీడు అన్నాడు ఎవరో పిరాసేసంతో మంచి ఆక్రోశి అన్నాడు అంటే మంచములు ఏడుస్తున్నాయి అక్కడ మనసారి మనసమ్మంటే సంస్కృతంలో మంచు మంచి తెలుగులో మంచు అర్థం ఈ తెలుగు పదం సంస్కృతం నుంచే వచ్చింది సో మంచి మంచి ఆక్రోశి ఇకొచ్చి సంస్కృతంలో చా అంటారు చా అంటే చాకన్న భేదం తెలుగులో చా అంటారు మంచములు అంటారు మేమైతే మంచములు అని చక్కగా చెప్పుకుంటాం సంస్కృత భాష కదా ఈ మంచములు క్రోషిస్తున్నాయి అక్కడ మంచి శబ్దానికి అర్థం ఎక్కడ తెలిసిన మంచులు అని అర్థం అర్థం తప్ప మంచమే ఏడుస్తోందని కాదు అలాగే హృదయము అంటే హృదయమునందున్నది అని అర్థం చెప్పాలి కాబట్టి హృదయస్థ శోక అంటే హృదయమునందు ఏ బుద్ధి కలదో శోకములను అనగా కామనలను దాటి వేసి చాలా గొప్ప అవసరం మీరు మీ హృదయంగా చూసుకోండి దాంట్లో ఏమి ఉన్నాయో చూసుకోండి విషయం ఈ కామనాలన్నింటినీ నేను దాటివేస్తున్నాను అని అనుకోండి అనుకుని మీరు ఎలా ఉంటారో మీరు చూసుకోండి యూని లుకటి వస్తాయి మీరు జీవన ముక్తి లేదు ఇది ఇలా ఇన్ని ఒక హృదయస్థ బుద్ధే శోకా చెప్తున్నాను అక్కడ మంత్రం ఏముంది హృదయస్థ శోకాను సృదయస్తి అంటే అర్థం ఏంటి బుద్ధి బుద్ధి యొక్క శోకా అంటే అర్థం ఏంటి కామా బుద్ధి యొక్క కామనులు అదేమిటండి బుద్ధి యొక్క కామనలలో ఉంటాయి కొన్ని శోకం యొక్క బుద్ధి యొక్క కామనాలలో ఉంటాయి వీడి కామనలు కదా అంటే వీడి కామలైతే బుద్ధిలోనే ఉంటాయి బుద్ధి సంస్కృతీ బుద్ధి యొక్క కామనలోనే ఎందుకున్నామో తెలిసిన హీలిక అంటే ఆ కామనలు బుద్ధిని ఆశ్చయించి ఉంటాయి మీ బుద్ధి నిండా పుట్టెడు కోరికలు పుట్టెడు కుక్తి అంటే ఒక మెషర్ పుట్టి అంటే పుట్టడం కాదు ఒక మెషరు ఇప్పుడు రెండు అరగిద్దలు ఒక గిద్ద రెండు గిద్దలు ఒక సోల నాలుగు గిడ్లు అదొకట రెండు గిద్దలు ఏమవుతుంది కాదు నాలుగు గిడ్డలు ఒక సోల రెండు సోలలు ఒక తంబ రెండు తంబలు ఒక షేరు రెండు షేర్లు ఒక అడ్డ రెండు అడ్డలు ఒక కుంసము వంద వంద కుంసంలో కుంసంలో ఒక మనుగు పదహారు కుంఛములు ఒక మనుగు పదహారు మనుగులు ఒక పుట్టి వీడి హృదయంలో పుట్టడు కోరికలు ఉన్నాయి వీడి అర్థం పుట్టడే చాలా కోరికలు ఉన్నాయని అర్థం ఈ ఈ ఎప్పుడు జరిగానో తెలుసిన ఎప్పుడు జరిగాను పంతొమ్మిది వందల యాభై ఒక చిన్న పుస్తకం ఉండేది దాంట్లో అభివన్నీ అంటే కనిపిస్తుంది ఆ తర్వాత ఇప్పుడు వాడని కూడా వాడలేండి అప్పటికే కేజీలో ఉంది తర్వాత స్లోగా వచ్చే స్లో గుర్తున్నాయి ఇంట్లో వాళ్ళు వాడుతూ ఉండేవాళ్ళు మా మొదల గురించి వాడుతూ ఉండే అక్కడి పరిజ్ఞానం అంతా వచ్చింది అందరికీ తెలుసుకున్నది గొప్పది కాదు బుద్ధి భవిష్యదే బుద్ధిలో అన్ని కోరికలు ఉండకూడదు ముఖ్యంగా కోరికలు మనుషుల గురించి ఉంటే మీరు మరీ కుమ్మిరిపోవాల్సింది ఇప్పుడు కొడుకుల గురించి కోరికలు కూతురు గురించి కోరికలు అల్లుల గురించి కోరికలు అల్లుడు ఉండాలి వారు అలా ఉండరు తర్వాత కోడలు గురించి కోరికలు అబ్బో అదే అయ్యే మరీ దేం చేస్తుంది తర్వాత మన వాళ్ళ గురించి కోరుతారు మనవరాళ్ళ గురించి కోరుతాడు ఈ మధ్య కాలంలో అవి కూడా చాలా ఎందుకంటే వాళ్ళు సెల్ ఫోన్ పెట్టుకుని సృష్టించో ఉంటారు మనవాళ్ళు మనవరాలు వీటి తాతా తాత ఏమిటి తాత లేదు కలక తాత చూస్తే వాళ్ళు కలకద్దు వాడు ఆ సెల్ ఫోన్ అనేది సృష్టించారు చూసుకుంటే నాలుగు సార్లు దిగగా వాటి వాటిని ఎట్లా మీకు దిక్వైతే వాడు మీరు కూడా ఎవరు నో డిస్టెంబర్ నాకు ఇది అమెరికాలో అయితే గివ్ మే బ్రేక్ కాబట్టి ఎక్స్పెక్టేషన్ కూడా కోరిత నో ఎక్స్పెక్టేషన్ నో అటాచ్మెంట్ అలాగా నిర్మాణం ఉండిపోవడం వాడు పలకరించి తాతగారు అన్నాడు అనుకోండి చూసిన ఆయన మనుషుల గురించి కోరికలు అప్పుడు మా మామగారు అన్నారంటే అయిపోయిందండి గోతులు కొడుతాయి ఈ ఎవరు ఒబలైజ్ హూవిల్ ఒబులైజ్ హూవిల్ ఒబలైజ్ దిస్ వరల్డ్ ఎవరు ఓబ్లైజ్ చేయ వయస్ ఉంటే ఒబలైజ్ ఒక సామెత్య ఇన్ దిష్ వరల్డ్ యూ డోంట్ గెట్ మచ్ దిస్ వర్డ్ You always get for what you negotiate for, alright? Unless you have that conversation, you can go on. I want to go through my騎инг, no. These things are important to me and to meet these people. Maybe these people will create the pued India's dhuyasi let the opacity underneath. Remember the thought that there goes, మనం ఈ వేదాంత అధ్యయనం మన కర్తవ్య కర్మల్ని చేసుకుంటూ ఉండడం వేదాంత అధ్యయనంలో ముందుకు వెదుతూ ఉండడం ధ్యానం చేసుకుంటాం ఏదైనా మంచి రామతీర్థాపే మహాత్ముల యొక్క ఉపదేశాలను చదువుకుంటూ ఆ ఎక్సర్సైజ్ ప్రాణాయామాలను కూడా ఆయాలు చేసుకుని ఆరోగ్యంగా ఉంటూ వీలైనంత వరకు మన చేతుల్లో ఉన్నంత వరకు ఆరోగ్యంగా ఉంటూ విశ్రాంతిగా నిర్మలంగా బ్రతికేస్తే నేను ఫ్రీ ఇదంతా నేనేదో మీకు మౌనం హెచ్చరిస్తున్నానని అనుకోద్దు మీరందరూ పెద్దలు అనుభవించు ఓకే భాష్యదారులు చెప్పిన దాన్ని నేను జీవితాన్ని ఆగ్వాహించి మాట్లాడుతున్నాను సో ఇవన్నీ బుద్ధిలోనే ఉంటాయి మనస్సులంటే బుద్ధి అర్థం అన్ని శోకం మనహానస్తో అక్కడ బుద్ధి అన్నా ఇక్కడ మనస్సు అన్నా మీరు అర్థం ఆయన కొటేషన్ ఇస్తున్నారు సంకల్పం మ అంటే కోరిక సంకల్ప అంటే ఖా ఈ పని చేయాలి అనే ఒక ఆలోచనకి సంకల్పము అంటారు ఏమన్నా సంకల్పం చేశారా లేదా అంటారు సంకల్పం అంటే ఏమిటి ఈ పని చేయాలి అనే ఆలోచనకే సంకల్పం ఈ అంటే సందేహం ఇవన్నీ కూడా ఎక్కడుంటాయి ఇవన్నీ ఇవన్నీ కూడా మనస్సే మనస్సంటే బుద్ధి అని అర్థం అని చెప్ప అని చెప్పారు భక్ష్యతి ఇంకా చెప్పబోతున్నారు ఏమని కామాదిష్ఠికా అని చెప్పబోతున్నారు ఏ కామా అస్థ్య హృదిష్ఠిత ఏ కోరికలైతే వీడి హృదయ నందు ఆశ్రయించుకుని ఉన్నాయో అని చెప్పబోతున్నారు కాబట్టి హృదయం బుద్ధి అదే మనస్సు దాని మీదే సకలములైన కోరికలు ఆశ్రయించుకొని ఉంటాయి ఇలా ఎందుకు చెప్పడం అంటే కా కోరికలు ఉన్నాయి అని చెప్పే పోతుంది కదా అసమానం బుద్ధిలో ఉన్నాయి బుద్ధిలో ఉన్నాయి ఎందుకు చెప్పడం అంటే ఎందుకు చెప్పడం అంటే చాలా ఇంపార్టెంట్ మీరు కోరికలు ఉన్నాయి నా కోరికలు నా కోరికలని మీరు అనవసరంగా అనుకుంటున్నారు కానీ అవి మీ కోరికలు కావు అవి బుద్ధిలో ఉన్నాయి మీ స్వరూపంలో లేవు ఎంత చేయిపోయిందో ఇప్పుడు ఈ కోరికలు అన్నీ నాలో ఉన్నాయని కోసం అప్పుడు నేనేం చేయాలి వాటిని తీర్చుకోవాలి అది సత్సంభవం కాదు ఇప్పుడు ఏం చేయాలి వాటిని తరిగి కొట్టాలి ఎంత కష్టం అలా కాకుండా ఈ కోరికలు నా ఎందు లేవు బుద్ధి ఎందు ఉన్నది బుద్ధి ఎక్కడుంది ఇక్కడ నేను ఉన్నాను నా ఎందు ఇప్పుడు తీర్చుకోవాల్సిన అవసరము లేదు సరిగి కొట్టవలసిన అవసరము వీళ్ళు దాటేస్తారు సరళంగా ఉండాలి శాస్త్రం కాన్ఫ్లిక్ట్ ఉండదు నాలో ఉన్నాయి కోరికలు ఉంటాయి అంతా కాన్ఫ్లిక్ట్ కాబట్టి అది కూడా మనం తెలుసుకోట విషయము ఆత్మ సంస్కృత భ్రాంతి పనుదాగీదం హృతిష్ఠిత హృదయస్ హృది స్థిరిత అని రాబోతోంది మంత్రం రామా ఎస్య హృది స్థిరిత అని చెప్పబోతున్నారు ప్రస్తుతంలో మనకేమని చెప్పారు హృదయస్య శోకా అని చెప్పారు ఇలా చెప్పడం వల్ల ఇలా ఎందుకు చెప్పారో తెలుసునా ఆత్మని పట్టుకుని మీ స్వరూపాన్ని పట్టుకుని ఉంటాయేమో ఈ కొడుతరు ఈ లోపములు అనేటువంటి శ్రాంతి భోగత్తుటై నిజీలో కూడా హాతి కామాన్ సన్మాన్ పార్థం మనో మనస్సులో వస్తాయి తప్ప స్వరూపంలోకి రాదు ఆ జాప్ను పెట్టుకుంటే కామంలో కూడా చేయవు ృదయకరణ సంబంధా తీసుకాలము ఈ పురుషుడు హృదయముతోటి అంటే బుద్ధితో కారణ అంటే కన్ను చెవి మొదలైన ఇంద్రియములతో ఏ సంబంధము లేకుండా ఈ సంబంధములలో అతీతంగా ఉంటాడు కాబట్టి కామనం ఉంటే హృదయంలో ఉంటాయి కదా లేదు కాబట్టి మీరు ఎప్పుడైతే చూస్తాల్సినప్పుడు హృదయములకు కర్ణములకు అతీతంగా పోతాడో వెంటనే కామలన్నిటికీ అనగా శోకములన్నిటికీ అతీతంగా వెళ్ళిపోతాడు అతిక్రామతి మృత్యో రూపాన్ని యొక్క రూపములు ఎన్ని ఉంటాయి అన్నిటినీ వీళ్ళు దాటేస్తాడు మృత్యువు యొక్క అంటే అర్థమైన వస్తున్నాడు మృత్యువు అన్నింటి మీద స్టాంపులు వేసి పెట్టి మీరు సంపాదించిన డబ్బు మీద మృత్యు ఏం చేసింది ఒక స్టాంపు వేసింది మీరు బంగారం పోగేస్తే మృత్యు ఏం చేస్తుంది బంగారం స్టాంపు బారేస్తుంది ఈ బంగారం నీకు మిగతా పోవడం దేహం ఇది నా దేహం అనుకోగానే మృత్యు ఏం స్టాంపు బారేసింది ఇంద్రియాల మీద స్టాంపు వేసింది బుద్ధి మీద ఒక స్టాంపు వేసింది బుద్ధిలో ఉండే కోరికల మీద ఓ స్టాంపు వేసింది అన్నింటి మీద స్టాంపు వేసి పెట్టింది మృత్యులు కానీ ఆత్మస్వరూపం దగ్గరికి రాలేదు వీడు వీటన్నిటినీ ఇవన్నీ మృత్యుల యొక్క రూపములే మృత్యుల యొక్క రూపములన్నిటినీ దాటి వేసి తన స్వరూపము నుండి అని అతిక్రాంతి మృత్యో రూపాన్ని మృత్యు రూపాన్ని అంటే రిజల్ట్ ఉంటున్నారు కానీ ఉద్యోహ రూపాన్ని అని అర్థం ఏదో ఉద్యోగం సంబోధనకు హౌస్ ఉన్నవాడు కంటారు పడుతున్నారు ఉద్యోహ రూపాన్ని ఆ రోదీ అనే హోటంటే ఆ రేఖ లోపించింది హూ లోపించింది ఇది హేతు చెప్పబడి ఉంటుంది హృదయకరణీతం కామసంబంధాతీతో వచనం కావచ్చు వీడు బుద్ధి ఇంద్రియముడు వాటితోటి సంబంధము వీటిని దాటేసి ఉన్నాడు ఆ హృదయముందు అంటే ఆ బుద్ధి ఉండేటువంటి అబుద్ధిని పట్టుకుని ఉండే ఆశ్రయించి ఉండే కామనలతోటి సంబంధానికి కూడా వీడు దాటేసి ఉన్నారు అని చెప్పిన మాట ఏదైతే ఇది ఎంత యుక్తియుక్తముగా ఉన్నాడు ఇప్పుడు హృదయంలో కామనలు ఉన్నాయి వీడు హృదయాన్ని దాటేసి తన స్వరూపంలో ఎప్పుడైతే ఉన్నాడో హృదయముందని కామనలను దాటివేసినట్లే అయింది కాబట్టి ఆ మాట శోకాన్ని తీర్ణోభవతి అనే మాట చాలా యుక్తియుక్తంగా చెప్పడం జరిగింది మీరు మళ్ళీ ఇంకోసారి ఓపిక పాడాలి అంటే ముందు విజ్ఞానాభం దగ్గర బోర్డంతో ఓపిక పట్టాలి వచ్చింది ఇప్పుడు ఈ హృదయము కామనలు శోకములు అనే టాపిక్ మీద మళ్ళీ ఓపికబడేటువంటి ఆసన్నమైనది అని చర్చ లోకంలో బాధు ఉంటారు బాధిస్తూ ఉంటారు తెలిసేదానికి బాధనే సత్యాన్ని తెలుసుకోటానికి తిరిగి లేకుండా అయిపోతుంది తెలిసిన దానికి బాధనే ఇప్పుడు ఢిల్లీలో ఎవరో ఎమ్మెల్యేలని డిస్క్వాలిఫై చేశారు అది సత్యమా కాదా ఏమో తెలియదు వీరి వల్ల వీరి వారి వల్ల వారు ఎంత వంద మంది చేతి దుమ్ము లేకపోతే అనుకోండి అక్కడ మధ్యలో ఏముందో ఏం తెలుస్తుంది అండి తెలుగు అంత వాదోపవాదాలు వాదము వాదము వాదము ఇక్కడ కూడా వాదమే వీడు కామనలు వద్దు అంటే వాళ్ళు అర్థంగా పొడిపోతాయి కామనలు వద్ద ఎందుకు నేను ఇంత డబ్బు పోగొట్టు కూర్చున్నా మా దేకానంలో లేకపోతే ఈ ప్రయత్నం అంతా ఎందుకో ఎవరి సమస్య వాడి ఒక పెద్ద వాదన పోతుందండి వీడు లౌకికుడు అలా వాదించి లేదు అది కర్మ కాండే తక్కువ కాబట్టి కామంలో లేకపోతే మా కర్మలన్నీ ఏమవుతాయి కాబట్టి వారి వాళ్ళం వారి కాబట్టి ఎవరైతే వాడు ఉన్నారో వాళ్ళు ఏమవుతున్నారో తెలుసునా హృతిష్టమాశ్చ హృదయ సంబంధన ఆత్మ ఉపసృత్య ఉపస్టిష్యంతి అని చెప్తున్నారు వాళ్ళు ఏమంటున్నారంటే చూడండి ఆత్మ ఎక్కడ ఉండే పౌదంలోనే ఉంటాయి బుద్ధి అది హోదయమే బుద్ధిలో ఏమున్నాయి కామనాలు ఉన్నాయి ఆత్మకి బుద్ధికి దూరం అంతా పెద్ద దూరం దగ్గరే కాబట్టి ఆ బుద్ధి ఆత్మకి దగ్గరగా ఉంది కనుక ఆ బుద్ధిలో ఉన్న కామనాలన్నీ ఏమవుతాయి శ్లోగా దగ్గరకు వచ్చి ఉపశ్య బుద్ధి కొంచెం దగ్గరికి వచ్చి ఉపశ్షి ఆ ఆత్మని వాటేసుకుంటాయి ఉపశ్లేషం ఉంటే ఆ శ్లేషం హోగలించుకుంటాయి వాటేసుకుంటారు కాబట్టి బుద్ధిలో ఉన్న కాపునలు తప్పని సరిగ్గా ఆత్మ ఎందుకు కూడా సంక్రమిస్తున్నారు ఇప్పుడు మీరు ఒక అంతంలో అలా ఐటమ్స్ వేస్తున్న భోజనం చేస్తున్నారు అనుకోండి పప్పు కలుపుకుంటూ ఉంటే ఒక కూడ ముక్క దాంట్లో వస్తుంది పక్కనే ఉంటుంది కూడా దూరంగా ఉండదు కదా ఈ పక్కన స్త్రీ చూపెట్టుకున్నారు అది పొప్పలోకి కొద్దిగా స్పీకర్ అలా ఉంటాయి కదా అలాగే అది అక్కడే బుద్ధి అక్కడే ఉంది ఆ బుద్ధిలో పుట్టడు కోరికలు ఉన్నాయి ఆ పక్కనే ఆత్మ ఉంది ఈ బుద్ధిలో ఉన్న కోరికలు ఖాళీగా ఏమి కొంచెం కొంచెం జరిగి దగ్గరికి జరిగి ఉపసత్యాలు ఉంది ఉప సత్యా అంటే దాదాపు జరిగి ఆ ఆత్మని వాటేసుకుంటాయి కాబట్టి ఆత్మలో ఆత్మని అవతిష్టంటే ఇప్పుడు నిద్రపోయాడు నిద్రపోతే హృదయ సంబంధం పోయింది హృదయంతో సంబంధం పోయింది కానీ దేవుడిలో ఉన్నప్పుడు హృదయంతో సంబంధం ఉంది కదా ఆ హృదయంలో ఉండే కుట్టడి కోరికల్లో ఏ కొన్ని కోరికలైనా అలా జరిగి జరిగి జరిగి జరిగి ఆత్మని పట్టుకుని ఉంటాయి హృదయ సంబంధం తొలగిపోయినా ఏవో కొన్ని కోరికలు ఆత్మని వాటేసుకుని మిగిలియే ఉంటాయి అసలు ఆత్మలో పోతే ఉండవు మాట పోతుంది ఎలాగంటే పుట తైల ఇవా పుష్పాది గంధ ఇత్యా పుటము అంటే దొన్నే దున్నే మామూలు ఆకులతోటి అర్చాకులతోటి దున్నెలు చేస్తారు ఎండిపోయిన అర్చకులతో దొన్నెలు చేస్తారు ఆ దున్నెలలో సుగంధ తైలం పోస్తాడు తైలం సుగంధ తైలం ఉంటాయి సుగంధ తై పోస్తారు పోసి ఏదో స్నానం చూడడం తర్వాత తైలం ఉంటా ఎత్తికి రాసుకుని ఆ దున్న అక్కడ ఆ దున్నలో ఇంకా సుగంధం ఉంటుందా ఉండదా ఉంటుంది తీసేసి ఉంటుంది అలాగే జాగ్రలో వస్తుంట ఆత్మకి హృదయానికి సంబంధం ఉంది కనుక ఆ హృదయంలో తైలంలో సుగంధం ఉన్నట్లుగా హృదయాన్ని కుట్టడు కోరుకలు ఉన్నాయను ఈ సంబంధం హృదయ సంబంధం తెగిపోయినా కూడా తెగిపోకముందే ఈ కోరికలు కొన్ని ఆత్మస్వరూపాన్ని వాటేసుకుని ఆ సుగంధం వాటేసుకున్నట్టుగా వాటేసుకుని ఉంటాయి ఇక్కడ ఆత్మ తైలము హృదయ బుద్ధి దాంట్లో ఉండే సుగంధము కామంగా ఉంది కాబట్టి తీసేసినా కూడా ఇంకా జ్వన్నెకి కొన్ని కామ కొంత సుగంధం ఉన్నట్టే నిద్రావస్థలకు వెళ్ళిపోయినా శుద్ధ చైతన్య స్వరూపంగా ఉన్నప్పుడు కూడా ఆ శుద్ధ చైతన్యంలో కొన్ని కామనలు వచ్చి చేరగాలి ఎందుకు అలా చెప్పాల్సి ఆత్మయే పరమాత్మ అని మనం పరమాత్మకి కామనలు ఉండవు కాబట్టి పరమాత్మకి జీవుడికి భేదాన్ని మెయింటైన్ చేయాలంటే ఈ జీవుని కొంత రీతి కొంత లోటు కొంత శోభం వీరికైతే అట్టి అప్పుడే వీడు ఈశ్వరుడి కంటే భేదంగా ఉంటాడు వీరిని అసలు శోకం లేదు వెలిసి లేదు లోపం లేదు కామను లేదు అని చెప్పేసి అన్నీ తీసిపాలేసారు అప్పుడు వీరికి ఈశ్వరుడికి భేదం లేకుండా పోదు కాబట్టి ఈశ్వరుడికి జీవుడికి భేదాన్ని నిలబెట్టడం కోసం ఒక ఆత్మ ఇంకొక ఆత్మ మరి ఈ కర్థం ఈ భేదాలన్నింటినీ మెడిటేజ్ చేయడం కోసం భేద బుద్ధితో ఇటువంటి ఆర్జునేట్లు చేసేవాళ్ళు ఉండనే ఉంటారు ఇత్యాచక్ష అని చెప్తున్నారు అని చెప్తున్నారు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు లోకంలో ఎవరో తెలుసుకున్నారే కర్మకాండ వాళ్ళందరూ చెప్తారు నయ్యాయుతులు వైశేషితులు వీళ్ళందరూ ద్వైతులు వాళ్ళు వీళ్ళు చంద్రుని కాలంలో ఉండే ఆ తర్వాతి కాలంలో గత నాలుగైదు ఏళ్లలో ద్వైత మాతాములకే ఈ రెలిజియస్ సింబల్స్ పెట్టి వచ్చారు ఇప్పుడు ఒకరు అరేరిగియేషన్ సింబల్స్ ఎలా ఉంటాయంటే ఒకరు కట్టు మొత్తు చుట్టు అవి ఒక రకంగా ఉంటాయి అది ఒక రకే కత్తు మొత్తు చుట్టు ఇంకో రకంగా ఉంటాయి అది ఇంకోటి రకంగా ముందు పెడతారు మొట్టబెట్టే ఈరోజు సంసారం చేస్తూ ఉంటారు ఆ రోజు నిలుగు కూడా ముట్టి పెడతారు ఇంకో సంసారం చేస్తారు అది ఇంకోటి బ్రైట్ కాబట్టి ఈ ఈ మధ్య కాలంలో ఈ రెలిజియస్ సింబల్స్ యొక్క బరువు ఎక్కువగా పెట్టారు పెట్టి వాటిని మతాల పేరు తయారు చేసి పెట్టారు దాంట్లో ఫిలాసఫీ తక్కువ మనం రెలిజియస్ సింబల్స్ పెట్టు వీడు దేవుడికి అలంకారం ఉంటాడు దేవుడు ఏమో ఒకసారితో ఉంటాడు వీళ్ళు చేసే అలంకారం ఎంత ఉంటాడు దాన్ని బట్టి ఎలాంటి శక్తికి ఫిలాసఫీకి చైనా పెరిగి ఉన్నాడు ప్రాబ్లం సెంటర్ల కాలంలో సవి ఇస్తుంది దైతవాడము అలా ఉంది వాళ్ళు ఈ రకంగా వాదించే వాళ్ళు అంటే ఆత్మలందు కూడా కామనలు ఉంటాయి కాబట్టి శోకాలు ఉంటాయి అని వాదించే వాళ్ళు అంటే అప్పుడు ఏమవుతుంది ఆత్మలో కామనలు శోకాలు తక్కువ ఇంకో హరత్మలో కామనలు శోకాలు ఎక్కువ కాబట్టి మరి భేదాలు ఉంటాయి పరమాత్మ వేరే ఉంటారు ఈ భేదాన్ని నిలబెట్టడం కోసం వాళ్ళు ఆత్మలోకి కూడా బుద్ధి అందరి కామలను చొచ్చుకుపోతాయి సుగంధ కైమలు దృష్ట అని ఎవరైతే చెప్తారో వాళ్ళు ఆత్మ చెంది ఉపయోగించాలా చెప్పిన మాట బాగానే ఉంది కానీ వాళ్ళ దృష్టిలో ఈ ఉపనిషత్తుల్లో చెప్పిన కొన్ని మాటలు ఎందుకు కొరగాని మారుతాము ఏంటా మాటలు చేశాం దానికి కామస్ట హృదయ హృదయ ఇత్యాద అలాగ వాదించే వాళ్ళకి ఈ మాటలు ఎందుకు పనికిదాయి ఏ మాటలు కామస్కల్ కోవిచికిత్స చికిత్సం మన ఏ అంతృష్టం కోరిక సంకల్పము సందేహము ఇవన్నీ కూడా బుద్ధియే అని చూసేది కదా ఆ మాటకి అర్థం లేదు అది మీ అర్థం అయిపోయింది మాట ఎందుకంటే వీళ్ళు ఆత్మలో ఉన్నాయి అడిగల తర్వాత హృదయ శేవ రూపాన్ని ఈ రూపములు అంటే కోరికలు శోకాలు భయాలు ఇలాంటి మనుషులు యొక్క వివిధ రూపములు ఏవైతే ఇవి కేవలము హృదయమును మాత్రమే ఆశ్రయించి ఉన్నాయి అయితే బుద్ధిని మాత్రమే ఆశ్రయించి ఉన్నాయి అని మళ్ళీ గృహదాత్మికంలో ఉండాలి ఆ మాట ఇప్పుడు ఏమైంది మాట తర్వాత అని కలిగేత ఈ మాట ఏమైంది ఎందుకు పరికరానికి కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ బుద్ధిలో ఉన్నటువంటి ఒకనొక సంస్కారం ఒక విశేషం దానికి తగ్గట్టుగా సిద్ధాంతాలను నేను చెప్పినట్లయితే చెప్పిన వచనములకు ఎక్కువ పై వచనములకు విరుద్ధంగా పోతున్నారు వాళ్ళ సిద్ధాంతాలను వాళ్ళ ప్రచారం చేసుకోవటం ద్వారా శృతి చెప్పినటువంటి మాటలు వరదారి అయిపోతున్నాయి కాబట్టి నాయన ఈ శృతి వచనాలు ఎప్పుడైనా గమనించారా కాబట్టి మీ ఉద్దేశం ప్రకారం ఎందుకు పనికిరాని మాటలని అనుకుంటున్నారా అని ఒక నిన్న యాత్ర నా అర్థం చేసింది కదా నేను తాత్పర్యం ఏంటంటే ఈ పనికిరాని మాటలని కాదు తాత్పర్యం నా తాత్పర్యం ఏంటంటే ఈ వచనములకు విరుద్ధంగా నేను చెప్పిన ఈ సుగంధతైన దృష్టాంతంతో కలిపి చెప్పిన మాట ఎందుకు పనికిరాయన దీని పూర్వపక్షం మళ్ళీ ఎల్లుండి క్లాసులో ఈ పూర్వపక్షం మీద కొనసాగించాం ఇంకా రెండు కేజీలు ఉంది ఈ రెండు కేజీలు మూడో ఇదంతా అయితే మనం కొంచెం ప్రవర్తన ఓం ఓం ఓం నమిళం ఓం ఓం నమే ఓం ఓం నమ ఓం నమే